ఆయన వీణ వేదనాదాన్ని వినిపిస్తుంది ఆయన వీణ మీటితే కోయిలలు పలుకుతాయి వైణిక విద్వాంసుడు వీణా మాంత్రికుడు గొప్ప స్నేహితుడు మంచి మానవుడు సంగీత సామ్రాజ్యంలో శ్రీ చిట్టిబాబుగా ప్రసిద్ధి చెందిన శ్రీ చల్లపల్లి హనుమాన్లు గారు అప్పుడే శ్రీ చిట్టిబాబు గారి గతించి ఇరవై సంవత్సరాలు అవుతుంది అంటే ఆశ్చర్యంగా ఉంది వారిని కలవటం జీవితంలో ఒక ఒక అద్భుతం ఆయనతో మాట్లాడటం ఒక మరచిపోలేని జ్ఞాపకం ఆయనతో కలిసి కాసేపు నడవటం ఒక అద్భుతమైనటువంటి స్మృతి ఆయన వీణని వినటంతో పాటు ఆయనతో మాట్లాడుతూ కూర్చోటం ఒక అదృష్టం అట్లాంటి అదృష్టం మాకు తనాల్లో వారు వచ్చినప్పుడు కలిగింది మరపు రానటువంటి గుర్తులు వీణ కనపడితే చిట్టిబాబు గారు కనపడతారు ఆయన ప్రసిద్ధ సంగీతజ్ఞుడు కర్ణాటక సంగీతంలో చెప్పుకోదగ్గ ప్రముఖ వైణుకులలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి వీరి గొప్పతనం తన జీవిత కాలంలోనే చారిత్రక పురుషుడిగా చరితార్థుడు కావటం వీణాపాణిగా అందరిలోనూ గుర్తింపు పొంది వీణ చిట్టిబాబుగా గుర్తింపబడ్డారు ఈ కాలంలోనే సాలూరి రాజేశ్వరరావు పెంజాల నాగేశ్వరరావు ఇంకా విశ్వనాథన్ రామ్మూర్తుల జోడీతో పనిచేసే అవకాశం కలిగింది ఆ కాలంలో వచ్చిన అన్ని ప్రముఖ పాటలలోనూ సూపర్ హిట్ చేయటంలో చిట్టిబాబు వీణ పాత్ర ఎంతో ఉంది ఆ కాలంలో ఒక సినిమాలో వీణపాట ఉండటం ఒక సాంప్రదాయమైంది తెలుగు సినిమాకు ఒక అలంకారమైంది ఆనాటి వీణపాటలు వాటిల్లో ఎక్కువగా వీణ చెట్టిబాబు గారి పాత్ర ఉంది చాలా కాలం సినిమా ఇంకా శాస్త్రీయ సంగీతం రెంటిలోనూ ప్రతిభ చాటుకున్నారు ఆయన వీణానాదాన్ని వినిపించినటువంటి కొన్ని ముఖ్యమైనవి తమిళ సినిమా కలైకోవిల్కి సౌండ్ ట్రాక్ అందించారు ఈ సినిమా నాయకుడి పాత్ర కూడా వైణికునిదే సినిమా అంతటా నేపథ్య సంగీతం చిట్టిబాబు గారు అందించారు ఈ సినిమా ఎందరినో మన్ననలు పొందింది తెలుగు సినిమా సంపూర్ణ రామాయణానికి టైటిల్ సౌండ్ ట్రాక్ గా రఘువంశ సుధా అన్న కృతిని వీణాలాపన ద్వారా అందించారు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన దిక్కట్ట పార్వతికి సంగీత దర్శకుడుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కన్నడ చిత్రం శ్రీ రాఘవేంద్ర మహిమకి సంగీతం అందించారు ఆయన తెనాలితో బంధుత్వాన్ని కలుపుకున్నప్పుడు వారు రావటం ఇక్కడ ఉండటం వారితో కలిసి రెండు రోజులు ఉండేటువంటి అదృష్టానికి నోచుకున్నాం అంతేకాదు తెనాలి సద్గురు సంగీత సభ వారు ఆయన్ని ఆహ్వానించి ఇక్కడ కచేరీ చేయించినప్పుడు आयन सभ को पचये अदृष्ट ना कभा सरस्वती संगीत सरस्वती श्री चिट्बाबू गारी की निवाल उ शाति शाति